ఆ మాట ఎలా వస్తుందంటే మొట్టమొదట మీరు ఒంటరితనం నుంచి పారిపోవడం మానేయాలి మీరు ఈ విలాసాలు మతాలు వ్రతాలు తాపాలు ఇవన్నీ పెట్టుకుని ఈ ఒంటరితనం నుంచి పారిపోయే ప్రయత్నం చేసుకున్నంత వరకు మీరు ఆ ఒంటరితనము యొక్క దుఃఖాన్ని అనుభవిస్తూనే ఆ జ్వరంతో బాధపడుతూనే ఉంటారు నిన్ను ఒంటరితనం నుంచి పారిపోయే ప్రయత్నం మానేయాలి ఆ ఒంటరితనంతో సత్యం చెయ్యాలి స్నేహం చెయ్యాలి ఒంటరితనాన్ని తోడుగా పెట్టుకోవాలి నాకు నాకు నేనే తోడు నా ఒంటరితనమే నాకు తోడు నాకు ఇంకా తోడు అక్కర్లేదు ఈ విలాసములు ఈ కామనలు ఈ వినోదములు ఈ అర్థకామములు మీ ఏమీ నాకు అక్కర్లేదు ఈ పలాయనము మతం పేరుతో పలాయనము అక్కర్లేదు సోషల్ సోషల్ ఫంక్షన్స్ పేరుతో బలాయనం పెళ్ళి మా ఇంట్లో పే అనగానే వీడు రైలు టికెట్ కొనేసుకుంట పెళ్ళి కూడా అని మూడు నెలల ముందే టికెట్ అమ్ముతున్నారు వాళ్ళు వీరు కొనుక్కు కూర్చుంటారు ఎందుకు వీరు పెళ్లికి ఎందుకు లేడీస్ మాత్రం ఈ పొత్తు చీరలన్నీ పైకి లాగి వాటిని అన్నింటినీ ధరించి ఆభరణాలను అన్నిటినీ పెట్టుకుని ఎందుకు పెళ్లికి ఎందుకు అనవసరం కాదు అనవసరం కాదు ఈ ఎండల్లో పెళ్లి ఎక్కువ చట్టంలోనే కంప్లైంట్ చేశారు ఈ ఎండల్లో పెళ్లి ఏమిటది ఆయన ఒక ఆయన ఉండడు పెళ్లి ఉండవు పెళ్లితే కష్టం ఎండలకు వెయిట్ చేయొచ్చు ఎండ పెళ్లికి అడ్డు కాదు వర్షం మటుకు పెళ్లికి అడ్డు చాలా పెద్ద అన్నాడు నాతో కరెక్ట్ అం పోనీ ఎండల్లో పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది అనుకోండి కాకం చీర కట్టుకోవాలి కాని కొత్త చీర ఏమిటండి ఎవరన్నా అడిగిపోతాడు మొదలైన ఆడవా లేక మగవాడు వీడికి సఫారీ సూట్ ఎందుకు తగ్గ పంచి కట్టుకునే బుధమే కళ్ళు వేసుకుని తొక్క కాటును తా కట్టుకుని ఇంత కొడుకు సఫారీ సూట్ ఎందుకు వీడికి అంటే తనలో తాను ఉండలేదు తనతో తాను ఉండలేదు పెళ్లికి వెళ్లాలి వాళ్ళ కొంతమందితో స్నేహం చేయాలి కొంతమందితో కలహించాలి వెనక్కి రావాలి మళ్లీ కొంత స్నేహము కొంత కలహము ముందుకు తెచ్చుకుంటే మళ్ళీ మూడు నాలుగు మతాలు కాలక్షేపం అయిపోతున్నాయి తన నుంచి తాను దూరంగా ఉండగలుగుతాడు మళ్ళీ ఇంకో పెళ్లి వచ్చినప్పుడు మళ్ళీ కొత్త కలహాలు ఈ పొరపాటు మానే పలాయనం నేను మతాన్ని కూడా పెడుతున్నా అంతరు మహాత్ములు చెప్పేవాడు నీలోనూ ముందు అంతకుమించి గొప్ప అధ్యాత్మ సాధనీ లేదు అహలక్ష్మి నీలోనూ డే కోహం నీలోనూ ముందు ప్యూర్ బియింగ్ జస్ట్ బీ నీలోనూ ముందు అంతకుమించి వేరే ఈశ్వర పూజ ఏమీ లేదు అంతకుమించి అధ్యాత్మ సాధన వేరేమీ లేదు కాబట్టి ఒంటతనం నుంచి పారిపోవడం కోసం మతాన్ని కూడా మీరు పలాయనానికి ఉపాయంగా వాడవద్దు ఒంటరిగా ఉంటూ ఆస్వాదించడం కోసం మీరు కవిత్వాన్ని అధ్యయనం చేయడమే కాదు పారిపోవడం కాదు మీలో మీరు ఉండండి అభ్యాసం చేయండి క్రమంగా ఒంటరితనము ఏకాంతంలోకి మారిపో అప్పుడు మీరు అయ్యంఎస్ నేనై ఉన్నాను ఈ శాంత స్వరూపుడనై నేను ఉన్నాను అని తెలుసుకుంటాను వాడికి యోజకలో ఉండడం వాడి శరీరాన్ని గుర్రాన్ని కొరడాతో కొట్టి పరిగెత్తించినట్టుగా శరీరాన్ని కొనుతూ ఉండడం పరిగెత్తిస్తూ కర్మల్లో దాన్ని ప్రవేశపెడుతూ ఉండడం ఈ సమస్య పరిష్కారం శరీరానికి కూడా శాంతి లభిస్తుంది విశ్రాంతి లభిస్తుంది మనస్సుకి శాంతి శరీరానికి విశ్రాంతి లభిస్తాయి ఆరోగ్యంగా ఉంటాయి కొంతమంది ఒంటరి నుంచి తప్పించుకోవడానికి తిండిని ఆశ్రయిస్తారు ఈ ఒబీ స్వీపులు ఒంటరి నుంచి బయటపడడానికి ఆహారం మీద పడతారు వాళ్ళు మీకు తెలుసా చేతనే ఒపీచ్ ఉన్న వాళ్ళని మెడిటేషన్ చేయమన్నారు ప్రాణాయామం చేయి మెడిటేషన్ చేయి ప్రాణాయమంలో మెడిటేషన్ లో మీతో మీరుంటే ఆ ఒంటరితనం కాస్త కాస్త ఏకాంతంగా మారితే అప్పుడు తిండి దృష్టి పోతుంది ఏదో ఆ టైంకి భోజనం టైంకి ఏదో భోజనం టైం అయింది ఏదో తినాలని తినడమే తప్ప అస్తమానం డబ్బాలు మొత్తం తీసుకో ఇది తీసుకున్న అది తీసుకుని అవడం దృష్టి పోతుంది అది వెళ్ళిపోతుంది అది కూడా మనస్సునే తన నుంచి తాను పారిపోయే ఉపాయం తిండి ఆ రకంగా వీళ్ళు లాభించుకుంటూ ఉంటారు పైగా ఏమంటారంటే మేము తింటాం లేదండి అయినా లాభించకృతి విరుద్ధం మీరు లోపల వేసే క్యాలరీస్ పని చేసే క్యాలరీస్ ఆ ఇక్వేషన్ తేడా వచ్చినప్పుడే లాభించుకుని తప్ప లేకపోతే కాబట్టి ఈక్వేషన్ కూడా తప్పు కాబట్టి శరీరానికి కూడా విశ్రాంతి లభిస్తుంది మనస్సుకి శాంతి శరీరానికి విశ్రాంతి ఎప్పుడో తెలుసునండి మీ మీతో మీరు ఉన్నప్పుడు ఏమన్నా మరి దేవుణ్ణి పూజించా నీ దేవుడు కూడా నువ్వేనాయ్యా దేవుడి దేవుడు ఎక్కడ ఉన్నాడు అనుకుంటున్నావు నీలో ఉన్నాడు నీ ఉన్నాడు నీ వరి ఉన్నాడు తత్వమశి కాబే ఇది తెలుసుకోవడం చాలా కష్టమైన విషయం కానీ తెలుసుకోవాల్సింది శ్లోకం అది ఉపనిషత్తు ఆత్మానం చేయమస్ పూరుషిమి కామాయ అయ్యుత్ మొగా ఆడా కాదండి మనిషి అయం అస్మి ఇది నేను అయి ఉన్నాను అనగా నేను నేనుగా ఉన్నాను ఇది అని ఆత్మానం తన స్వరూపమును బిజానీయాడు తెలుసుకున్నట్లయితే తనని తాను తెలుసుకోవాలి తనని తాను తెలుసుకోవాలంటే గణపతి విజయం తెలుస్తుందా లేకపోతే కాశీ విజయం తెలుస్తుందండి తనలోకి తాను వెళ్తే తెలుసుకుందండి అదే తీర్థయాత్ర అలా తెలుసుకున్నట్లయితే ఇచ్చని కోరువాడై అంటే దేనిని కోరడాని అర్థం ఏం కోరుతానండి అంటే అర్థం ఏంటి కశ్యా దేని యొక్క కామాయ కోరిక కొరకు అంటే దేనిని కోరిక కొరకు అంటే అర్థం దేని కోరిక కొరకు కూడా కాదు శరీరం దేహమును అను వెలు వెంటనే సన్వేష్ పేడను కలిగించును ఎద్దు గడ్డి నవ్వులుకుంటూ నెమరు వేసుకుంటూ కూర్చుని ఉంది ఎద్దు ఆ ఎద్దుకి విశ్రాంతిగా ఉంది దానికి ఏకంగానూ లేదు శాంతంగా ఉంది నెమరు వేసుకుంటా ఎదురకుండా ఒక ఎండు గట్టి అది ఆ పరచన నవ్వులుకుంటాం ఎండుగట్టి నవ్వడానికి టై పడుతుంది సావకాశంగా అది ఉంది వీడు వచ్చేటప్పుడు వచ్చి వెనకాల నుంచే ఆ కొరడాకరలో ఇల్ల పొడిచాడు మొక్కుల మీద ఇళ్ళ పొడిచాడు పొడిస్తే ఎత్తే ఏం చేయాలి తక్కువ మంది లేకనే ఈ శరీరము ఎత్తు మనస్సే కొరడాకర్ర కోరికే మనస్సులో పుట్టే కోరికలే కొరడాకర్రలు అప్పుడు ఏమవుతుంది వాడు ఏం చేయాలి దుబాయ్ చూడాలని కోరిక పుట్టే ఎద్దు అక్కడ అలా చక్కగా బ్రేక్ఫాస్ట్ ఇచ్చి ఎడ్ అక్కడ పొడింది దుబాయ్ చూడాలి అని గోడి పుట్టింది ఆ కోడి పుట్టిన ఎద్దు ఏమైంది దాన్ని కుదిరిస్తే అను అంటే పొడవు అప్పుడు ఆ ఎద్దు లేదు నిలబడింది ఒక్క ఉద్యోగులు ఫోన్ చేసి రాకడైంది ఫోన్ చేసి వాడు ముప్పై వేల అన్నాడు సరే పంపిస్తున్నాడు డబ్బు ఫోన్ అంటే ఈ ఎద్దుని చూసి చూసి రాత్రి ఒంటి గంటకి విమానం ఎక్కించడం ఈ ఎద్దును రాత్రి ఒంటి గంటకి పడుకునే విమానం ఎక్కిమో అండి ఎవరు రాత్రి ఒంటి గంటకి ఎద్దు కొడుకుంటూ పడుకోవాలా విమానం ఎక్కాలా ఈ ఎద్దును దుబాయ్ లో చెప్పడం దుబాయ్ లో ఏం చేస్తుంది ఎద్దు దాన్ని ఆ కామన అనే కొరడాతో ఆ ఎద్దును పొడి పొడిచి పొడిచి ఆఖరి ఏమంటు తెలిసిన రోగాలు వస్తాయి మీరు ఎద్దును పొడవడం మానే దాన్ని ఒక అనుశాసనంలో పెట్టండి కంటికి నిద్ర కడుపుకి తిండి శరీరానికి అనుశాసనం ప్రాణాయామము యోగాసనాలు తర్వాత వాకింగ్ ఇచ్చారు దానిపై ఎక్సర్సైజ్ ఇలా మనకి మనస్సులో కామనలు ఏమీ లేవు కొరడా లేవు ముందు నుంచి మీ నుంచి మీరు పాల్గొనక్కర్లేదు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ శాంతంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఏంటో ఉన్నారో దానితో సంతోషంగా ఉన్నారు ఏమీ కలిగి ఉన్నారో దానిని కలిగి సంతోషంగా ఉన్నారు ఎందుకు గొడవటం మానేది కామనాలతో ఏమవుతుందో చూడండి ఏమో రోజు చెప్పుకుంటారా ఆ ఎందుకు ఆరోగ్యంగా ఉంది దానికి జ్వరం రాదు రోగాలు రావు సరే ఎప్పుడోప్పుడు పడిపోయేదే కాబట్టి ఏదో రోజులు పోతుంది ఆత్మస్వరూపాన్ని పడిపోవడంతో ఉండదు మీరు ఆత్మరోజులుగా నిలుసు ఉంటారు తెలుసుకోవాలి తెలుసుకోకుండా డబ్బు వెనకాల మరుగు చేస్తే ఏమైంది అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే ఏమైంది అక్షయ తృతీయకి బంగారానికి సంబంధం దుబాయ్ లో ఏముంది మోడీ గారు చెప్పారు దుబాయ్కి కేదార్నాథ్కి వెళ్ళి చెప్పారు కేదార్నాథ్ వెళ్ళండి అక్కడ మైనస్ మూడు డిగ్రీలు లో ఒక గుహ్లో ముంచు ధ్యానం చేయండి ఏం ధ్యానం చేస్తారు అయొస్తుంది అదే ధ్యానం మీరు అక్కడికి చేసినా ఎక్కడ చేసినా నలభై రెండు డిగ్రీల్లో చేసినా ఏం మైనస్ మూడు డిగ్రీల్లో చేసినా ఏం స్ తెలుసుకోవాలి తనను తాము తెలుసుకోవాలి తనని తాము తెలుసుకోకుండా డబ్బు వెనుక ఫ్యాషన్ల వెనుక రగ్గుల వెనుక తీర్థయాత్రలకు వెనుక ఊళ్ళు బస్సులు రైళ్ల వెనుక స్వర్గము ఇత్యాది అదృష్ట ఫలముల వెనుక బంధువులందో వాళ్ళ వెనుక వీళ్ళ వెనుక పరుగులు తీస్తే లేనిపోని రోగాలు వస్తాయి శరీరానికి ఏమో అనారోగ్యాలు చేస్తాయి అప్పుడేం చేయాలి అపోలో వెనుక యశోదాలు వెనుక పరుగులు తీయాలి ఎందుకలాగే జీవితాన్ని చక్కగా తెలుసుకుని ఆ ఒంటరితనము ఏకాంతంలో మార్చు విశ్రాగా ఉండండి నీకు ఏదో తు లేదు నీకు సర్వము గలదు మీరు ఆత్మస్వరూపులు మీరు బ్రహ్మయే ఉన్నారు తెలుసుకుని కృతార్థములు కలిపి అది శ్లోకం సరిపడిందండి మళ్ళీ మనిషి అయమస్ నేను నేనే ఈ అయం ఈ కదా అయమాత్మ బ్రహ్మ అన్నమాట అయం ఇలాగా ఈ నేను నేనే ఉన్నాను ఇది అని ఆత్మానం తన స్వరూపమును బిజానీ తెలుసుకున్నట్లయితే ఓ ఇప్పు పెట్టారు మీరు తెలుసుకోడో పట్టాను అందుకోసం ఇప్పుడు తెలుసుకుంటే ఇంకే ఉంది తెలుసుకున్నట్లయితే కిమ్ దేహమును అను ఛని కోరుతున్న వాడై అనగా వేడి యొక్క కా చాలా మంచి స్లోక్ యమస్మీకి పురుష వివిధం కమా అగ్రచార్యం ృప్షదే ఆయన ఎవరంటున్నారో తెలుసిన నేను ఇప్పుడే గమనించా ఈ తృప్తి నియమ ప్రకరణం అంతా కూడా ఈ ఒక్క శ్లోకానికి వ్యాఖ్యానము ఈ ఒక్క శ్లోకాన్ని అనుభవానికి తెలుసుకుంటే వాడే జీవోముక్తులు అని చూడండి మనిషి జీవితాన్ని ఎంత జీవితం చేసేసుకున్నాడో చూడండి ఇన్ని వెతుకులు తీంచే సరిపడేదానికి లక్షలు కోట్లు సంపాదించుకోవడంతో మనిషి తాతహరాని పోతున్నాడు డబ్బు కోసం చక్కగా మజ్జిగా అన్నం తినే విశ్రాంతిగా కుట్టడం జరిగాక సింగపూర్ రుభాయి రోడ్డు భోగాల మెట్ట పరుగులు తీసుకున్నాడు హృదయంలో ఆత్మరూపంగా ఉండే దేవుణ్ణి తెలుసుకోవడానికి చేతకాక ఎవడికి పుట్టిన బిడ్డలా నెట్టి వెచ్చేడుస్తూ ఉందన్నట్లుగా తీర్థయాత్రలని వ్రతాలని పరుగులు తీస్తూ గురువులని వీళ్ళని వాళ్ళని పరుగులు తీస్తూ ఎండ్లలో చివసం పడుతూ రోగాలను తెచ్చుకుని నానా బాధపడుతున్నాడు మనిషి చేతగాక ఈ దీక్షే సంసార బం సం బయటపడి తనయుడు ఉన్న ఆ ముతను తన ఎన్ను ఉన్న దైవత్వాన్ని తన ఎన్ను ఉన్న ఆనంద నిధానము గుర్తు తెలుసు గుర్తుపడుతూ తన నుంచి తాను బాధిపోవడం మానేసి తనలో తాను ఉంటే ఆ తృప్తి తృప్తి దీపం ఆ వెలుగు మరి వెలుగు కదా జ్ఞానం కదా ఆ తృప్తి ఆ వెలుగు ఆ దాని పేరే జీవన్ ముక్తి అది వివరించడం కోసం ఈ మంత్రంలో ఉన్న విషయాన్ని వివరించడం కోసం నేను ప్రయత్నిస్తాను అంటున్నారు ఆయన మళ్ళీ విచార్యు తృప్తి సాదేన విషాయ అుతే అ విచార్యల్ ముము సా విషాయ శృుతే అనగా ఆత్మానం చేయ ఆత్మ్యము అత్ర ఈ ప్రకరణమునందు సమ్య సక్కగా విచారీ విచారి ఈ వాక్యాన్ని కనపడుతుంది దీన్ని చూస్తే మనస్సు కడుపు నిండిపోయింది వాక్యాన్ని చూస్తే దాన్ని చక్కగా విచారం చేయాలి అని నేను ఈ ప్రకరణంలో దాన్ని విచారం చేస్తా వాక్యం చిన్నదే కానీ దాంట్లో ఉండే తాత్పయము అభిప్రాయము అంటే దాంట్లో ఉండే సందేశము పని కాబట్టి జాగ్రత్తగా విచారం చేయాల్సిన అవసరం ఉంది ఆ పని ప్రసంగంలో చేయబోతున్నాను చేస్తే ఏమిటండి లాభం ఏమిటండి ఈ వాక్యం విచారం చేశారనుకోండి ఏమిటి లాభం మీరు తెలుసుకుంటే తీవ్రముక్తులు అయిపోతానండి తీవ్రముక్త జీవించి ఉండగానే విముక్తులైన వాణి ృప్తి తృప్తిగల నిండుము గలదో సా ఆ ధృప్తి ఆ విచారముచే విషదాయే విషదముచేయ పురుషున్నీ విషేదము స్పష్టము అందుచున్నది విషేదముడిషక ఉంది విశదీకరించు ఎప్పుడైనా హై స్కూల్ పరీక్షలో శ్లోకములు విశదీకరించు అని విన్నారుగా అది స్పష్టము చేయడు అని అర్థం ఆ విచారణ చేసినట్లయితే ఒక తృప్తి మీకు హృదయం లోపల అనుభవానికి ఆ ఒంటరి తన మీద విసుగు భయము బెండ కోలు కామలు లోటు అనే అను లోటు యొక్క అనుభవము లెక్క అన్నము ఇవన్నీ పోయి వాటి స్థానంలో ఎందుదనము పూర్ణాత్మము అనుభవాలకు వస్తుంది మనిషి సంసారికా జీవన్ముక్తుడైపోతారు గోంగళి గురువు సీతాకొండీకి అయిపోతుంట ఎంత మార్పుకుంటూ ఉండండి అదంతా కూడా స్పష్టం చేయాలి మనకి స్పష్టం కావాలి కదా తెలియదు కదా ఎలా తెలుస్తుంది ప్రకరణంలో మేము చక్కగా విచారణ చేస్తాము ఆ విచారణ చేత ఈ విషయాన్ని స్పష్టమవుతాయి ఓకే మళ్ళీ అంద సంస్కృత విద్యార్థులు ఉన్నారు వాళ్ళ కూడా భయం రావాలి అసీ చెబుతే ఆత్మయాక్యము యొక్క అభిప్రాయ సందేశము అత్ర ఈ ప్రకరణమునందు సమ్యక్ సర్కగా విచార్య విచారము చేయగలుగు జీవన్ముచూ విముక్తులైన వాణిర సా ఆ తృప్తి సేనా ఆ విచారము విషదాయ స్పష్టమూ అుతే్యేతృప్షదం దగ్గర మనస్మిన్మయ ఎందుకంటే గమనించుంటా నేను అంటున్నా ఏ యాత్రలు వ్రతాలు అని కూడా మొదలు మీరు గమనించారో ఎందుకంటే అవన్నీ కూడా పలాయనంలో భాగంగా మనిషి అందుకోసం మీకు ఓపెన్ మైండ్ లేదనుకోండి అప్పుడు మీరేమనుకుంటాను దీనికి వ్రతాలంటే వ్యతిరేకం నేను దేనికి వ్యతిరేకం కాదు నేను నాకేం వ్యతిరేకం ఉంది నేను చాలా సింపుల్ మనిషిని ఏదో ఈ దేహయాత్ర ఉన్నాం మూలం పడుకుంటాను ఎవరిలో నన్ను మెట్టులు పెట్టి తినేసేసి ఆనందంగా కూర్చుంటూ పోతాం నాకు వ్యతిరేకం అంతేమి కానీ తత్వాన్ని బోధించే నిష్కల్మంగా బోధించారా లేదా అంటే కర్మ యొక్క మెట్టుకుని బోధించేవనుకోండి విని వాళ్ళు నష్టపోతారు ఇని వాళ్ళు నష్టపోకూడదు వాళ్ళు సమయాన్ని వెచ్చించుకుని ఇక్కడకు వచ్చి ఇక్కడ కూర్చున్నారు చెమట్లో కూర్చున్నారు వాళ్ళ పెద్ద వయస్సులో ఇంటికళ్ళు మాను కే వాళ్ళ ఆ శ్రద్ధని మనం మర్యాద చూపించలేదు అందుకోసమని ఉన్న విషయాన్ని స్పష్టంగా బోధించడమే తప్ప మనం దేనికి వ్యతిరేకం కాదు ఈ మాట ఎందుకు తెలుస్తున్నానంటే విద్యార్థి కుండ బతులు ముద్దు చేసేస్తాడు ఆయన ఏమీ లెక్క చేయలేదు వేదానంతమంటే అలాగే ఉంటుంది లోకంలో మీరు పురాణాలండి మిగిలి ఎందుకు భావాలంటే పెట్టుకుంటారు ఇక్కడ ఆ భావాలు ఏమీ నిలబడవు కూడా తునా ఆయన మొదలు పెట్టేస్తున్నాడు ఎప్పుడే తట్టుకోలేదు ఆయన యొక్క జీవేషిశ్రుతీ సాక్ష్యాం ప్రప్పుడు అక్కడ ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉండేది కనబడుతోంది ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ చుట్టూ కూడా లోపల జనం మెషిన్లు ఆఫీసులు అన్నీ ఉన్నాయి ఆఫీసులో ఎయిర్ కండిషన్ రూమ్ లో జనరల్ మేనేజర్ కూర్చుండ మెషీన్ ఆ వర్కింగ్ ప్లేస్ లో ఒకడు ఓవరాల్ వేసుకుని పరికరాలు పండుతున్నాయి మెషీన్ తీసుకు ఆయిల్ చేసుకుని పనిచేస్తుంది వాడి పేరు వర్కర్ కార్మికుడు ఈ పేరు యజమానుడు ఓనరు ఆయనే పెట్టుకున్నాడు ఆ ఫ్యాక్టరీ ఆయన సొంత ఫ్యాక్టరీ ఆయనే యజమానుడు నెల రోజులు లక్షడి పని చేస్తే జేస్త ఒకప్పుడు ఈ కాంపౌండ్ వాళ్ళు లేదు ఈ మిషన్ లేదు ఉంటే అక్కడ చెట్టు కేవలు ఉండేది అక్కడ ఈయన నిలబడి ఆయన నిలబడున్నాడు అప్పుడు ఈయన మా మా యజమానులు వాడు వంటల్లోనే భేదం ఉండదా ఇద్దరు మనుషులే ఇద్దరికి ఒకే రకమైన గుండె కలదు ఇద్దరిలో శరీరంలో ఒకే రకమైన రక్తం ప్రవతిస్తారు ఇద్దరి మనస్సులలో ఒకే పరమాత్మ ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నారు మాట వరసకి ఇద్దరు ఒకటే ఇద్దరు వేరు వేరు కానే కాదు కానీ కాంపౌండ్ వాళ్ళు పెట్టి మెషీన్లు పెట్టి ఫ్యాక్టరీ పెట్టి వీడు యజమానుడు వీడు వస్త ఈ తేడా మీరు గమనించారా కాబట్టి ఈ తేడా దేవుడు పెట్టుకున్నదా ఓకే నా దృష్టాంతం చెప్పాను నేను చెప్పదలుచుకున్న పాయింట్ దగ్గరకు వస్తే అది కొంచెం చేసిన కొంచెం కాసెక్గా ఉంది నేను ప్రశ్న అడుగుతాను మీలో మీకు ఏ రకమైన లోటు అనుభవానికి రాని కారణంగా మీ మనసులో ఏ రకమైన కోరికలు అపేక్షలు సుతరాము లేనప్పుడు మీలో మీకు ఎటువంటి భయము బెంగా చింత అనుభవానికి రాని కారణంగా మీకు ఏ రకమైన ఇన్సెక్యూరిటీ ఒక అభయం మీకు మీ అనుభవంలో ఉన్నప్పుడు మీకు అప్పుడు దేవుడు అనేవాడు గుర్తుకొస్తాడా ప్రశ్న మీకు దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడు తర్వాత ఇంకో రహస్యం దీంట్లో మీరు మీరు కూర్చుని ఉన్నారు దేవుడు ఉన్నాడా లేదుగా మరి ఎప్పుడున్నాడు గుర్తుకొచ్చినప్పుడు ఉన్నాడా ఎప్పుడు గుర్తుకొచ్చాడు బ్యాంక్ కోరికో కుట్టినప్పుడు గుర్తు ఎలా ఉందో కాబట్టి నేను అభాగ్యుడన దేవుడు భాగ్యవంతుడు అనేవాడు ఒక నేను దరిద్రుడిని అవ్వాలి దేవుడు లక్ష్మీపల్ని ఒక గమస్త నేను అజ్ఞాని నవ్వాలి దేవుడు సర్వం తెలుసున్నవాడు ఒక దొంగతాడు నేను మూర్ఖుని అవ్వాలి దేవుడు సర్వజ్ఞుడు ఒక దొంగతాడు నేను కలిసి చిన్నవాడిని అవ్వాలి దేవుడు పెద్దవాడు ఒక దొరుకుతాడు ఇవేమీ నేను కావాలనుకోండి అప్పుడు ఏమీ ఉండదు అనుకోవద్దు ఏమి ఈ తేడా లేవు అని తెలిసే తెలుగు ఓ మెలుగుంటుంది ఈ తేడా కల్పిటములు అనే వెలుగుంటున్నా ఉండదా ఆ వెలుగుకే మీరు ఆత్మన్నా అదులుగే దేవుడన్నా అదులుగే దెయ్యమన్నా అదులుగడే అంటే ఇప్పుడు చూడండి మాయాభాసేనా మాయ యొక్క అంటే కనపడ్డాం జీవేశవు జీవేశ్వరులను కరోసి చేరుకున్నాడు ఇది అని శ్రుతీ పుందీవేశివేశ్వరు కల్పిత కల్పింత బెనూ మాత్రమే సాభ్యాం ఆ జీవేశ్వరుల చే సర్వము సర్వము కల్పితము కల్పించబడిన ముందు మీకు మీ లోపల మీకు ఒక లోతు ఒక లేమి లేకి ఒక అసంపూర్తి ఒక అసంతోషం ఒక బోరు ఒక బెంగ భయం అనుభవానికి రావాలి ఈ అనుభవానికి వస్తూ ఉంటే వీళ్ళేందుకు అనుభవానికి వస్తే అజ్ఞానం లేదా అనుభవానికి వస్తుంది మాయా భాష సో ఆ అనుభవానికి వస్తుంది ఓకే ఆ జ్ఞానము అనుభవానికి వచ్చేప్పటికీ నేను నేను అనుకూడను అనే అనుభవం వస్తుంది నేను అనుకూడను అనుభవం ఎందుకు వచ్చింది నా పెద్దది జగత్తు పెద్దది కాబట్టి నేను అనుకో నేను అనుకున్నాను కాబట్టి జగత్తు పెద్ద ఈ పెద్ద జగత్తును తయారు చేసిన దేవుడు కూడా ఎక్కడో ఉన్నాడు ఆ మాయాశక్తితో ఈ జగత్తును తయారు చేశాడు ఆ మాయాశక్తిని వర్షంలో పెట్టుకున్నవాడు దేవుడు ఆ మాయ అవిద్య పేరు అజ్ఞానంలో వర్షంలో ఉన్నవాడిని నేను అని మీరు మాయాశక్తి పెట్టాలి దానికి దేవుని ఆ మాయా శక్తిని దేవుణ్ణి తోడు చేయాలి నేను అజ్ఞానం అని పెట్టుకోవాలి నన్ను నేను అజ్ఞానానికి తోడు చేసుకోవాలి ఇన్ని పనులు చేస్తే నేను దేవుణ్ణి అయ్యాను ఆ బాధు దేవుడు అయ్యాను మాది తిట్టివ్వరు ఆ దేవుణ్ణి తిట్టివాడు ఈ మూర్కుని ఇక్కడ పెట్టాడు దేవుణ్ణి తిట్టాలి దేవుణ్ణి తిట్టివ్వడు వీడిగా తెచ్చాడా నిజంగా దీన్ని తిక్కే ఉపయోగం లేదుగా ఓ దీన్ని సృష్టి ఆ బ్రహ్మదేవుణ్ణి తిట్టాలి తప్ప దీన్ని ఏమీ పెట్టక్కర్లేదు అడిగి తీవరు అది తీవరు ఇంత అల్పత్వం ఇంత ఇంత భాగ్యాన్ని ఇక్కడ పెట్టుకోవాలి పెట్టుకుంటే అంత భాగ్యాన్ని అక్కడ పెట్టి ఆ దేవుడు ఇది జీవుడు అని పెట్టుకోవాలి ఓకే అదంతా రాసుకు వస్తున్నాడు సో సత్వరచష్టమో గుణాలని మూడు గుణాలు ఉన్నాయి ఈ మూడు గుణాల్లో సత్వగుణం ప్రధానంగా ఉన్న మాయా మాయే ముడు కలిస్తే మాయ యోగ మాయ యోగ అంటే కలవడం యోగో అని శంకరులంటారు కలవడం మూడు కలిస్తే మాయ ఆ కలవడంలో సత్వం ఎక్కువగా ఉండి మూడు కలిసిన మాయ పరమేశ్వరుడు సమస్య ఎక్కువగా ఉండి సత్వం తక్కువగా ఉండి కలిగిన మాయ అజ్ఞానం అవిద్య అది జీవుడు ఆ మాయే కల్పిటం కల్పితమైన మాయ చేత జీవేశ్వరు జీవేశ్వరులనే భేదము కల్పించబడింది ఒకసారి జీవుడు ఈశ్వరుడు అనే భేదాన్ని కల్పిస్తే ఈ జగత్తునందరినీ ఆ ఈశ్వరుడు కల్పించాడు సృష్టించాడు ఆ జగత్తులో ఈమె భార్య ఈమె నా కొడుకు ఇంకా ఇదంతా మొత్తం సంసారం అంతా కల్పించకూడదు అసలు మూలంలో ఇది కల్పన ఈ కల్పన నుంచి మిగిలిన కల్పనలు వస్తాయి స్వర్గం అనేది ఒకటి వస్తుంది ఈ వ్రతం చేస్తే ఆ స్వర్గానికి పోతా ఉంటాడు ఒకడు ఇంకా ఎన్ని రకాల రావాలో అన్ని వస్తాయి ఈ విధంగా మనము భేదాన్ని సృష్టించుకుని చూడండి మీరు దేహంతో మమేకమైతే వీరే జీవుడు మీరే సాక్షి చైతన్య రూపంగా ఉంటే అదే దేవుడు మీరు భేదాన్ని కల్పించుకోవాలి కల్పించుకుంటే ఇంత కల్పన జగత్తు యొక్క కల్పన వస్తుంది సంసారం యొక్క కల్పన వస్తుంది ఈ శ్లోకాన్ని తరువాతి క్లాసులో అన్న